నీ మహత్వంబులోనికి వెలుపలికి కప్పి కామిం పైటిదని కానరాదటుగానా నిందిలోన నీవు కలవని భ్రాంతి నుండు దువుగాని నీ ఒకటి యునుగావు దండి కలగిరి ప్రతిధ్వని దోచుగాని అది కొండలోపలలేదు కొండయును కాదు బలసి బలసిన్నిటి పలను చైతన్యమై మెలగుదువు కాని లేవు పలు తెరగులైన దర్పణమునందుక నీడవలయుగాక అందు తలపోయునది లేదు ఉడుగకాన్నిటిలోన ఉండుటయులేదు నీవుడి పోయి అందునూ ఉండకుండు టయలేదు తెడని తేజముగానా శ్రీవేంకటేశరిపూర్ణమై పొలుపొందుగానా